శ్రీ గురుభ్యో నమరి బ్రహ్మానం పరమసుఖదం కేవలం జ్ఞానం ద్వంద్వవాతీతం గనసదృమ్యాలక్షకం నిత్యం విమలం సర్వీ సాక్షిభూతం భావాతీ త్రిగుణరం సద్గురు నమా नमो బ్రహ్మా ది ब्रह्मा विद्या साम्प्रदा ర్తృో ఋషిభ్యో మహాభ్యో నమోరుభ్యర్వప్లవర ప్రజన ప్రత్యగ బ్రహ్మస్ అహం పదా సదాశివ సమా శంకరచమా అస్మార్యపర్యం వందే గురు పర హరి ఓ శ్రీ గురుభ్యాం నమ హరి నారాయణ నారాయణ సాయి రామ్ గురు సాయి ఈరోజు ఇరవై శ్లోకం స్టార్ట్ చేస్తున్నామండి వర్త్యాలో ఆత్మకు విషయ ప్రవర్తన కలిగినట్లు ఎందుకు జీవునికి అనిపిస్తున్నదో ఈ శ్లోకం ఇంకొక ఉపమానంతో బోధిస్తున్నది ఇన్ని రకాలుగా చెప్తున్నారు కానీ ఈ చెప్పేదంతా మాకెందుకు తోచటం మాకెందుకు అన్యంగానే తోస్తుంది అనన్యంగా తోచడం లేదు మాకెందుకు అద్వయంగా తోచడం లేదు ద్వయంగానే తోస్తుంది అనేది ఒక సమస్య మానవుని రెండింటిలో నుంచి బయటపడాలి అనే ఉద్దేశంతో మరొక ఉపమానంతో చెప్తా యథా జనా సూర్య లోకం సూర్యుని ప్రకాశం లేకుంటే జనులు భూమి మీద ఏ పనిని చేయలేరు వెరీ ఇంపార్టెంట్ వెలుతురుగానే కాక చేసి తన చుట్టూ త్రిప్పుకొనుటకు భూమి తన చుట్టూ తాను తిరుగటకు ఉత్తర దక్షిణ త్రోములను కల్పించి భూమి యొక్క ప్రయోజనముల అన్నిటినీ నిలుపుతున్నది నిజానికి ఆలోచిస్తే భూమి గుండ్రంగా ఒక బంతి లాగా తిరుగుతుంది ధ్రువాల దగ్గర కొద్దిగా నొక్కుంది ఎలిప్టాయిడ్ లాగా ఉంది తన చుట్టూ తాను తిరుగుతోంది సూర్యుడు చుట్టూ తిరుగుతోంది ఈ సత్యం ఇవాళ మనం చిన్నపిల్లాడికి కూడా తెలుసు ఐదు సంవత్సరాల పిల్లవాడు ఒకటో క్లాస్లో జాయిన్ అయితే చోసల్ పాఠంలో మన భూమి మొదటి పాఠం అదే ఉంటుంది మన గురించి తెలుసుకోవాలి అంటే మన భూమి గురించి తెలుసుకోవాలి సరే ఇది ఇలా కారణం దాని చుట్టూ ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రం దాని చుట్టూ ఉన్నటువంటి విద్యుత్ క్షేత్రం దాని చుట్టూ ఉన్నటువంటి సముద్రాలు దాని చుట్టూ ఉన్నటువంటి వాతావరణం దాని లోపల ఉన్నటువంటి రాళ్లను కరిగించినటువంటి ద్రవీభవనం చెందినటువంటి మ్యాగ్మా భూమి యొక్క కోర్